మరి ఇంకా ఉన్నది పుట్టిందంటే మరి ఉన్నది ఎలా పుడుతుంది వీడు ఏమిటి చేసినట్టు వీడు ఏదో చేశాడు కదా వీడు వ్యాపారం చేశాడు కదండి పరిశ్రమ చేశాడు ఉన్నదే పుట్టి మహాభాగ్యానికి ఇంకే పరిశ్రమ అంతా ఎందుకండి అంటే ఉన్నది కప్పివేయబడి ఉన్నదయా ఆ కప్పివేయబడి ఉన్నటువంటి ఆ స్టోన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఏ స్టోన్ భాగము కృష్ణ విగ్రహాన్ని కప్పేసి ఉంచిందో ఆ స్తోరు భాగాన్ని వీడు తీసేసాడు అంటే వీడేమో కృష్ణ విగ్రహాన్ని లేనిదాన్ని పట్టుకు రాలేదు ఉన్నదాన్నే పట్టుకొచ్చాడు అవునండి శిశువు పుట్టాడు అన్నప్పుడు ఉన్న శిశువు పుట్టాడా లేని శిశువు పుట్టాడా చెప్పండి ఉన్న శిశువే పుట్టాడు అంతేనా లేకపోతే ఉండి లేని శిశువు పుట్టాడా కాబట్టి ఉన్న శిశువు పుట్టడం ఉన్న శిశువు పుట్టడం లేని శిశువు పుట్టడు ఇప్పుడు లేని శిశువు పుట్టడు ముసలం పుట్టింది శిశువు పుట్టలేదు ముసలం పుట్టిందంటే వెళ్ళినా తెలియలేదా అయ్యో వీళ్ళు ఈ గొప్ప బాలకులందరూ కూడా యాదవులందరూ కూడా సాంబుడు అనేవాడికి ఈ సాంబుడు అంటే ఎవడో తెలిసినా వాడు ఈ శ్రీకృష్ణుడి సంతానంలో ఒకడు కొడుకో మనోడో ఏదో వన్ ఆఫ్ ది టూ ప్రజునుడు కొడుకైతే మనవుడు అవుతాడు మనమేమో ఏదో ఒకటి వన్ ఆఫ్ ది టూ వాడికి వీళ్ళు అమ్మాయి వేషం వేశారు మరి కొన్ని ఎర్రగా బుర్రగా బాగుంటాడు అమ్మాయి వేషానికి నప్పుతాడు సో వాడికి అమ్మాయి వేషం వేసి ఒక చీర చుట్టారు చుట్టి కొన్ని వస్త్రాలని ఇలా పుట్టక వ్యక్తిగా పెట్టి ఈ ఋషుల దగ్గరికి తీసుకెళ్ళారు ఋషులంటే జాతకాలు భవిష్యత్తు బాగా తెలుసు త్రికాలజ్ఞలు కదా ఇది భవిష్యత్తులో ఏమిటి ఉందో తెలుసుకోవడం కోసం ఈ పని ఋషుల దగ్గరికి తీసుకెళ్లేదు ఇప్పుడు ఈ ఇప్పుడున్న జ్యోతిష్కుల దగ్గర కూడా చేసి చూడొచ్చు ఒకసారి అసలు వర్త్ లుకింగ్ వీళ్ళు ఏం చేశారంటే ఋషుల దగ్గరికి తీసుకెళ్లారు తీసుకెళ్ళి మహర్షి ఈ అమ్మాయి మిమ్మల్ని ఒక భవిష్యత్తు గురించి అడగాలని అనుకుంటోంది కానీ మా సిగ్గుపడిపోతుంది కాబట్టి మేము ఆ తరఫున మేము అడుగుతున్నాము ఈమె నిండు గర్భిణి ఈమె మగపిల్ల ఆడుకుడతారా అని అడిగారు అడిగితే వాళ్ళు ఏమని చెప్పారో తెలుసినా గోపిలాడు పుట్టడు ఆడపిల్ల పుట్టడు ముసలం పుడుతుంది పగబడిపోయి పరిగెత్తుకు వెళ్ళిపోయారు అక్కడ ఈ సాంబుడు ఆ చీర ఉప్పు అదన పారే పరిగెత్తు పరిగెత్తాయి అండి పరుగే కొడు ఆ తర్వాత ఆ ఋషులకు దూరంగా వెళ్ళిపోయి పొట్ట కట్టినటువంటి ఈ వస్త్రాల మూటంతా ఉప్పులో వగల పారేస్తే దాంట్లో ముసలా ఉండబోయేటువంటి ఆ ముసలమే యాదవంశానికి వినాశము అని మనకు భాగవతంలో కథ వస్తుంది కాబట్టి ఉన్నది పుట్టడం అన్నదా అర్థం లేదనమాట పైన ఆల్రెడీ చెప్పాను లేనిది పుట్టదు ఉండీ లేనిది పుట్టదు వీళ్ళు తార్కులు ఏమంటారంటే పుట్టడానికి ముందు లేదు పుట్టిన తర్వాత ఉంది సద సత్ అసత్ సత్ అనమాట అలాగైంది అంటారు అది కూడా కుదరదు విరుద్ధస్య ఏకస్య అసంభవాత్ ఉన్నాయి అయితే ఉన్న అసత్ అవుతుంది లేకపోతే అసత్ అవుతుంది అంతే కాని సత్ అసత్ అలాగ ఉండదు ఎందుకంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ అంటారు ఇప్పుడు నార్త్ పోలా సౌత్ పోలా అంటే నార్త్ పోల్ అని మీరు అన్నారంటే ఆ సౌత్ ఎక్స్క్లూడ్ అయిపోయింది సౌత్ అనే మాట ఉండదు సౌత్ పోల్ అంటే నార్త్ ఎక్స్క్లూడ్ అయిపోయింది నార్త్ సౌత్ పోల్ అనడానికి లేదు లేకపోతే సౌత్ నార్త్ పోల్ అనడానికి సో మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ద ఆబ్జెక్టేటివ్ క్వశ్చన్లో ఎన్ పోల్ ఎస్ పోల్ ఎన్ఎస్ పోల్ ఎస్ఎన్ పోల్ అని ఇచ్చాడు అనుకోండి ఈ ఎన్ఎస్ పోల్ మీరు కొట్టిపారేయచ్చు అది మీరు అలుగుతుంది చక్కర్లా ఎస్ఎన్ పోల్ కూడా అలుగుతుంది అక్కర్లా ఈ ఎన్ పోల్ ఎస్పోల్ ఏదో ఒకదాన్ని మీరు పికప్ చేస్తే సరిపడుతుంది ఆన్సర్ సరిపడుతుంది అయితే కరెక్ట్ అవుతుంది అదే తప్ప అవుతుంది ఈ మిగతా రెండు అక్కర్లా ఏమండి కాబట్టి ఈ సదసత్ అనే మాట అర్థం లేని మాట ఇప్పుడు దీని మీద వాళ్ళు విచారం చేశారు మృతు ఉన్నది ఘటము లేదు చూడండి పుట్టడానికి ముందు లేదు కదా ఇప్పుడు సదసత్వాది కదా అసత్కార్యవాది లేని ఘటన పుట్టిందంట పుట్టడానికి ముందు ఘటన లేదు మృతు ఇప్పుడు ఈ లేని ఘటను మృతు వీటి మధ్యన సంబంధం ఉన్నది ఏమిటి సంబంధము కారణకార్య సంబంధం అంతే కదా ఘటం కార్యం మృతు కారణం అవును లేని ఘటానికి ఉన్న మృత్తుతోటి అసలు సంబంధం ఎలా ఉంటుంది అది కారణకార్య సంబంధం ఎలా అవుతుంది ఇంకా పుత్రుడు లేడు ఏమీ లేదు కానీ వీడు తండ్రి ఆ పుత్రుడికి సోమలింగానికి తల్లిదండ్రులు అన్నట్లుగా లేదు ఇది ఘటము లేదు లేని ఘటానికి మృతుతో సంబంధమేటి కాబట్టి లేని ఘటానికి మృత్యుతో సంబంధమే లేదు అటువంటి స్థనతో సంబంధమే లేని చోట కారణకార్యభావం అనేది ఉదయించమే ఉదయించదు కారణకార్యభావమే ఉదయించకపోతే మృత్యు నుంచి ఘటం ఎలా పడుతుంది ఆర్గ్యుమెంట్ తెలిసిందండి గీతా భాష్యంలో పద్దెనిమిదో అధ్యాయంలో ఉంది ఈ వివరణ అంతా అక్కడక్కడ ఇంకా విస్తారంగా చెప్తారు ఇక్కడ చెప్పింది సరిపడుతుంది కాబట్టి అతన్న వస్తు ఇది సిద్ధం కాబట్టి అత అంటే విరుద్ధములైన రెండు ఒకే దానియందు ఉండుట సంభవము కాదు కనుక అంటే సత్ అసత్ అనే రెండు విరుద్ధ ధర్మాలు ఒకే ఘటమునందు ఉండుట సంభవము కాదు కనుక సత్తు నుంచి పుట్టుటలేదు అసత్తు నుంచి పుట్టుటలేదు సదసత్తు నుంచి పుట్టుటలేదు ఇంకో రకంగా చెప్పచ్చు సత్తు పుట్టుటలేదు అసత్తు పుట్టుటలేదు సదసత్తు పుట్టుటలేదు సత్తు నుండి అని కాదు తన నుండి పుట్టుటలేదు ఇతరము నుండి పుట్టుటలేదు తను ఇతరముల కంబ కాంబినేషన్ నుంచి పుట్టుటలేదు ఉన్నది పుట్టుట లేదు లేనిది పుట్టుటలేదు ఉన్నది లేనిది లేక లేనిది ఉన్నది పుట్టుట లేదు అన్ని పాసిబిలిటీసు కవర్ చేసే సంఖ్య మిగలలేదు కాబట్టి ఏదీ పుట్టొట్టలేదు అని మాత్రమే సిద్ధించింది ఏషాం పునః జాయతే బౌద్ధుల్లో ఒక వర్గం వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏమన్నారో తెలుసిన పుడుతోంది ఏమిటి పుడుతోంది జనిహి అంటే పుట్టుట అనే అనే భావనతో కూడిన జ్ఞానము జన్యాకార విజ్ఞానము పుడుతోంది అంటే ఘటము పుడుతోంది అన్నాడు ఘటము పుట్టింది అంటే బాహ్యార్థవాది బాహ్యార్థవాది బాహ్యంలో ఘటమనే వస్తువు పుట్టింది ఇప్పుడు ఈ చర్చంతా మీరు దృసి మీకు ఏమర్థమైంది బాహ్యంలో ఘటమనే వస్తువే లేదు అసలు అది అది శబ్దము ప్రత్యయము తప్ప అలాంటిది ఏమీ లేదు కాబట్టి బాహ్యంలో పుట్టడం అనే ప్రసక్తి లేదు కానీ కొంతమంది ఏమంటారంటే ఆ విజ్ఞానవాదులు ఉంటారు క్షణిక విజ్ఞానవాళ్ళు వాళ్ళు బాహ్యంలో అర్థాన్ని స్వీకరించాలి ఇదంతా రాబోతుంది మీరు ఓపిక పట్టాలే కానీ ఇంకా ఈ విచారం చాలా ముందుకు సాగుతుంది క్షణిక విజ్ఞానవాదుల యొక్క విచారం వాళ్ళు ఏమన్నారంటే ఘటము పుట్టిందంటే బయట ఏదో మట్టి నుంచి ఘటం పుట్టడవటం ఏమీ లేదు బయట మరి ఎక్కడ పుట్టిందయా ఈ ఘటము అంటే ఘటాకార వృత్తి పుట్టినది ఘటాకార వృత్తి అంటే ఘట జ్ఞానము పుట్టినది మట్టి ముద్ద గేసి ఘట జ్ఞానం ఉందా లేదు మట్టి ముద్ద జ్ఞానం ఉంది కానీ ఘట జ్ఞానం ఉందా లేదు ఇప్పుడు కొంతసేపు అయ్యేప్పటికీ ఘట జ్ఞానం పుట్టింది బయట మట్టి ముద్ద మట్టి ముద్దలాగే ఉంది కానీ వీడు బుద్ధి ఎందు ఘట జ్ఞానం పుట్టింది కాబట్టి పుట్టిందా లేదా పుట్టింది కదా పుట్టుకుంది కదా ఘటము పుట్టిందని లేదండి ఘటము పుట్టిందని పొసకదు ఘట జ్ఞానం పుట్టిందని పొసుకుతుందా పొసకట్లేదా వాడు బాగా చెప్పాడు వాడు ఆర్గ్యుమెంట్ బాగుంది కదా జనిదేవ జాయతే జనిహి అంటే ఘటజ్ఞానమే పుడుతోంది జనిహి అంటే ఘటజ్ఞానము అని అర్థం పద ఆ పదప్రయోగం అలా ఉంటుంది ఘటజ్ఞానము పుత్రజ్ఞానము పుత్రుడు పుట్టడం లేదు ఏం లేదు పుత్రజ్ఞానం పుట్టిన అంటే ఏమిటి నేను పుత్రుడు నేను తండ్రిని తండ్రి అంటే అర్థం తండ్రి అర్థం ఏంటి పుత్రుడు గలవాడు అనే కదా అర్థం కాబట్టి నేను తండ్రిని అంటే ఏమిటనమాట నేను పుత్రుడు గలవాడను ఎప్పుడు ఉత్తరం రావడానికి ముందు పూర్వం ఉత్తరం రాసి వరసే వారు ఒక కార్డు ముక్క దానికి ఒక కొంత పసుపు ముద్ద వీళ్ళందరికీ భోగిలు పెట్టింది చాలా ఇంకా టెలిగ్రామ్లు కూడా ఏమి ఇస్తాను లేకపోతే టెలిఫోన్లు ఏం లేవు అనా కార్డు రాసి చిరంజీవి అల్లుడు గారిని ఆశీర్వదించి వ్రాయినది ఉభయశిలోపరి ఫలానా నక్షత్రమునందు ఫలానా తిథిని ఫలానా సమయంలో మా అమ్మాయి చిరంజీవి సోమస్తో మగ శిశువును ప్రసవించినది అని రాసి సంతకం పెట్టి దానికి పసుపు పెట్టేసి పోషణ పారేస్తాడు అది నాలుగు రోజుల తర్వాత వీడికి చేరి అది వీడికి నేను తండ్రిని అనే విజ్ఞానం లేదు విజ్ఞానం అంటే భావన ఆ మానసిక ప్రత్యయం ప్రత్యయం మనోవృత్తి ఒక సంకల్పం లేదు ఇప్పుడు నేను తండ్రిని అని వీడు అనుకున్నాడు ఇప్పుడు అక్కడ ఏమిటి పుట్టింది అక్కడ ఏమిటి పుట్టింద ఇక్కడ ఎక్కడ ఆ భావన పుట్టింది ప్రౌడ్ ఫాదర్ ముందు తండ్రి అవుతాడు తర్వాత ప్రైడ్ కూడా వస్తుంది నేను తండ్రిని కాబట్టి ఎంతసేపటికి ఆ విజ్ఞానమే పుట్టింది విజ్ఞానం అంటే మనోవృత్తి ఆ మానసిక వృత్తి దానికే వాళ్ళు విజ్ఞానం పేరు పెట్టారు అంచేతనే వాళ్ళకి క్షణిక విజ్ఞానవాదులు అని పేరు ఆ మనోవృత్తి కూడా స్థిరంగా ఉండదు అలా వస్తూ ఉంటుంది ఇలా పోతూ ఉంది నేను తండ్రినే అస్తమానం అనుకుంటాడండి ఎప్పుడు అనుకున్నప్పుడు అనుకుంటాడంతే అలా వస్తుంది ఇలా పోతుంది కాబట్టి అది క్షణిక విజ్ఞానం కాబట్టి పుట్టింది కదా మరి క్షణిక విజ్ఞానం పుట్టింది కదా పుత్రుడు పుట్టలేదు కానీ పుత్ర విజ్ఞానం పుట్టింది కదా అని క్షణిక విజ్ఞానవాదుల యొక్క అయ్యే దాన్ని ఉటంకించాడు ఓకే దాని మీద సమాధానం చెప్తుంది అక్కడ కూడా ఒప్పుకోరు అక్కడ కూడా ఒప్పుకోరు ఎందుకంటే బయట పుట్టలేదు కానీ లోపల పుట్టిందంటే మళ్ళీ పుట్టిందని మళ్ళీ అది మళ్ళీ జాతే అయింది కదా అజాతవాదం అంటే బయట పుట్టదు లోపల ఉంటుంది ఎక్కడ ఏది పుట్టదు అదే అజాతవాదం ఉంటుంది దాని మీద సిద్ధాంతం ఏంటంటే క్రియాకారక ఫలకత్వం అభ్యుపగమ్యతే క్షణికత్వంచ వస్తున సో ఘటము పుట్టుట అంటే ఘట జ్ఞానము పుట్టుట అవునండి ఘట జ్ఞానము పుట్టుట ఈ ఘట ఘటం కాదు ఘట పుట్టడానికి చేసిన క్రియ ఘటం పుట్టడానికంటే చక్రం తిప్పడం ఇవి ఉంటాయి ఘట పుట్టడానికి చేసిన క్రియేవిటీ అది జ్ఞానమే అక్కడ ఘటజ్ఞానం పుట్టడానికి కర్తెవరు అది తర్వాత కరణము అంటే చక్రము ఇలాంటి కరణాలు ఉపకరణాలు ఉపకరణాలు ఏమిటి అది జ్ఞానం అన్నీ జ్ఞానమే కదండి ఇక్కడ ఇలా చక్రాలు కర్రలు ఇవే ఉండవు కదా జ్ఞానమే కాబట్టి ఘటజ్ఞానం పుట్టింది అంటే ఘటాకార వృత్తి పుట్టింది ఘటాకార వృత్తి పుట్టడానికి అవసరమైన క్రియేవిటీ అది వృత్తే అది మనస్సే కరణమేమిటి సాధనములు అది మనస్సే కర్త అది మనస్సే ఫలం అది మనస్సే అన్నీ అదే ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ క్షణికము క్షణిక క్షణిక విజ్ఞానం అది కదా అలా పుట్టింది అలా పుట్టింది కాబట్టి ఇప్పుడు పుట్టింది ఏది ఘటజ్ఞానం పుట్టిందన్నామో అది క్షణికము అదే కర్త అదే క్రియ అదే కరణము అదే పుట్టింది అదే పుట్టించి ఇది అన్నీ అదే ఇది ఎక్కడ పుట్టడం ఇలాంటి పుట్టడం ఎక్కడైనా ఉంటుందా కాబట్టి ఏదో ఒకటి పుట్టింది అని యుక్తియుక్తంగా నిరూపించటంలో వాళ్ళు మరీ దూరంగా పోయారు ఇక్కడైతే మట్టి అని శబ్దమని ప్రత్యయమని లోకమని ఏవో లక్ష తొంభై ఉన్నాయి ఇక్కడ ఈ తార్కికుడికి సాంఖ్యుడికి క్షణిక విజ్ఞానవాదికి వాడే ఆ మనస్సు బ్లీప్ బ్లీప్ బ్లీప్ అంటూ ఉంటుంది మనస్సు అంతకుముందు బ్లీప్లో వీడు కొడుకు లేడు నెక్స్ట్ బ్లీప్లో కొడుకు వచ్చాడు ఆ కొడుకు రావడానికి కావలసిన క్రియేవిటీ అది బ్లీపే బ్లీప్ బ్లీప్ కాన్షియస్నెస్ అది బ్లీప్ కరణము అది బ్లీపే కర్త అది బ్లీపే ఫలము అది అన్నీ బ్లీపే ఆ బ్లీప్ ఒక క్షణం ఉండిపోయింది ఇంకా ఏం పుట్టడం అండి ఇంకా అది పుట్టడం అనేది ఏముంది దాంట్లో ఇదమితి అవధారణక్షణాంతరానవస్థానా అననుభూత స్మృత్యనుపత్తే ఇప్పుడు ఘటజ్ఞానం పుట్టింది ఘటజ్ఞానము క్షణికము క్షణిక విజ్ఞానవాది కదా ఘటజ్ఞానం పుట్టింది ఘటజ్ఞానము క్షణికము ఇప్పుడు చూడండి ఘట జ్ఞానము అనేది ఒకటి ఉండాలి అక్కడ ఘట జ్ఞానం ఆ ఘట జ్ఞానం ఉన్న తర్వాత దానికేసి చూడాలి చూసి పుట్టింది అనాలి ఇది ఘట జ్ఞానము ముందు తెలియాలి ఘట జ్ఞానం పుట్టి ఘటజ్ఞానం ఏర్పడింది అది దాన్ని వీడు చూడాలి ఘట జ్ఞానము ఇది ఉంది ఘటజ్ఞానం ఉన్నది కాబట్టి పుట్టింది పుట్టిందని చెప్పేసి వీడు చెప్పాలి అవునండి ఇప్పుడు అది అలా వచ్చి ఇలా క్షణంలో పోయింది క్షణికం కదా ఆ క్షణికాన్ని ఇది ఘట జ్ఞానము ఇది ఉంది ఇది పుట్టింది అని ఇంత వ్యవస్థ చేయటానికి ఇంత నిర్ణయం తీసుకోవటానికి అది లేదక్కడ క్షణికం కదా పుట్టింది అని చెప్తారు ఇప్పుడు ఒక ఘట ఇది ఘటము అని ముందు లేని ఘటం ఇప్పుడు వచ్చింది అని ఇంతకుముందు లేక లేని అవస్థ స్మృతికి రావాలి ఇప్పుడు ఉన్న అవస్థతోటి ఇంతకు ముందు లేని అవస్థని కంపేర్ చేసుకుని చూసుకోవాలి అప్పుడు పుట్టింది అని ఒక మాట అన్నారు కనీసం మూడు క్షణాలు ఉండాలా ఇది ఘటము క్షణం ఇది ఇంతకు ముందు లేదు అని స్మృతి మరో క్షణం కాబట్టి ఇది పుట్టింది మూడు క్షణాలుంటే దాన్ని పుట్టింది విశేషం దాన్ని ఎయొచ్చు మీరు అది ఒక క్షణమే ఉంది దాని మీద మీరు అది ఉంది అది పా పూర్వములందు లేదు ఇప్పుడు ఉంది ఇప్పుడు వచ్చింది కాబట్టి పుట్టింది ఇన్ని ఎక్కడ కుదురుతాయండి తర్వాత పుట్టింది అని మీరు చెప్పాలంటే స్మృతి ఉండాలి స్మృతి ఉండాలి అంతకుముందు లేదు ఇప్పుడుంది అనే ఒక స్మృతి సందర్భం లేదే పుట్టింది అనే ప్రసక్తే ఉండదు కాబట్టి క్షణికము ముందు క్షణికమని వాళ్ళు వాదిస్తున్నారు కనుక క్షణిక విజ్ఞానవాదంలో కూడా ఈ పుట్టడము అనేది పోసాగారు వాళ్ళు స్మృతిని యాక్సెప్ట్ చేయరు వాళ్ళు ఏమంటారంటే ఈ పూర్వక్షణము వంటిది ఈ క్షణము సాదృశ్యాన్ని బట్టి స్మృతి అనే భ్రాంతి కలుగుతుందని చెప్తారు వాళ్ళ దంకో గోల అలా ఉంది ఫ్రీక్వెన్సీ గోల వాళ్ళు ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ కాబట్టి అది కూడా స్మృతనేది కుదరదు కనుక స్మృత్యనుపత్తే స్మృతనేది కొనక కుదరదునక ఒక క్షణం మాత్రమే ఉండి మాయబడిపోయి దాని ఎందుకు ఇది పుట్టింది అనేటువంటి వ్యవస్థ చేయడానికి అవకాశం లేదు కనుక ఇప్పుడు మెరుపు మెడిసిన్ కానీ ఆ మెరుపును దర్శించేవాడు ఉన్నాడు అంతకు మూల మెరుపు లేని స్థితిని దర్శించేవాడు ఉన్నాడు ఆ మెరుపు మాయమైపోయిందనే స్థితిని దర్శించి వాడు ఈ మూడు వ్యవస్థలకి సాక్షి ఉన్నాడు వీడు క్షణికం కాదు మెరుపు క్షణికం తప్ప వీడు క్షణికం కాదు అసలు వీడే లేడనుకోండి మెరుపు క్షణికము ఇంకా ఇంకేమీ లేదంతే క్షణికము అప్పుడు క్షణికమైన మెరుపు పుట్టింది అని ఎలాగండి చెప్పడం మంచి దృష్టాంతమే దొరికింది నాకు క్షణికమైన మెరుపు పుట్టిందని ఎవరు చెప్తారు ఎలా చెప్తారు ఏ చెప్తారు క్షణికము కాకుండా స్థిరస్థాయి అయిన సాక్షి ఉన్నప్పుడు మాత్రమే మెరుపు మెరిసింది అని చెప్పడానికి అలా పుట్టి ఇలా మాయమైందని చెప్పడానికి అవకాశం ఉంటుంది అదే వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళ ఆత్మను ఒప్పుకోరు కాబట్టి క్షణిక విజ్ఞానవాదుల మతంలో ఎందుకంటే బౌద్ధులలో ఈ పునర్జన్మం ఉంటుంది అందుకని పనిలో పని అన్నింటితో పాటు దాన్ని చుట్ట చుట్టూ చాత కింద పారిస్తే అవతల పారిస్తే పోతున్నారు వాళ్ళు అడ్డొస్తారు లేకపోతే వాళ్ళు కూడా పునర్జన్మవాదులు ౌద్ధులకి పునర్జన్మ పునర్జన్మ అని వైదికుల కంటే ఎక్కువ గగ్గోలు చేస్తారు పునర్జన్మ ఇప్పుడు ఆయన ఎవరో వచ్చారు మొన్న ఒక ఆయన ఆయన పేరేటి అది అలామా ఇంకోలామా ర్యాంక్ పోయేదో ఉన్నాయంటే ఆ కర్మపా కర్మపా ఆయన పుట్టాడు పుట్టాడు అంటున్నారు అప్పుడే చూసారు అప్పుడే కదా కాదు జాతిలోకి వచ్చింది కదా ఆయన అక్కడ పుడతాడని ఎవడో ఒక లామాగారు చెప్పారు పంచం లామాగారో ఎవళ్ళో చెప్పారు ఫళ నా గ్రామంలో పుడతాడని ఈయన పుట్టాడు కాబట్టి ఈయన పుట్టున బేసిస్ మీద ఈయన కర్మపా అయిపోయాడు అని అది ఒక వాదం ఏమన్నా మళ్ళీ పుట్టుకని బట్టి కర్మపాన్ని నిర్ధారించాడంటే మళ్ళీ అది కూడా బుద్ధ భగవానుడు దేన్ని నిరసించాడో అదే మళ్ళీ నెత్తికెత్తుకున్న టైం కాదా పుట్టుకని బట్టి నువ్వు ఏదో నిర్ధారించద్దు అని బుద్ధుడు చెప్పాడు వర్ణాన్ని నిరసించేగా పుట్టుకొని బెట్టి వర్ణము అనేదాన్ని ఆయన కొట్టిపరచేది మళ్ళీ వీళ్ళు పుట్టుకొని బెట్టి ఆయన కర్మపా అంటే మళ్ళీ ఆ వర్ణమే వర్ణం లాంటిదే అయింది కదండి సంథింగ్ సిమిలర్ టు దాట్ వెరీ అమేజింగ్ థింగ్ కనుక ఈ సిద్ధాంతం కూడా పోసాత అనేదాన్ని ఎంత విస్తారంగా చెప్పారు హేతుర్న జాయతే నాదే ఫలంచాపి స్వభావ ఆదిర్న విద్య హ్యాదిర్ద విద్య ఈ శ్లోకానికి జూడో శ్లోకము అని పేరు జూడో అని విన్నారు ఎప్పుడైనా జూడో అని ఒకటి ఉంటుంది వీడు వాడు పెనవేసుకుపోతారు పెనవేసుకుపోయి వీడి కాలేది వాడి కాలేది వీడి చెయ్యేది వాడి చెయ్యేది కూడా మీకు అర్థం కాదు అలా పెనవేసుకుపోయి దొల్లేస్తూ ఉంటారు అలా ఉంది ఆ జన్మ విద్యతే ఎవడి వాదంలో ఆది లేదో సస్య హ్యా జన్మ వాడికి ఆది లేదు ఎలా ఉంది ఆ వెరీ ఇంట్రెస్టింగ్ శ్లోకం జాగ్రత్తగా జాగ్రత్తగా మేనేజ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు చూడండి హేతువు ఫలము మళ్ళీ మొదటికి వచ్చింది కథ హేతు అంటే ధర్వాధర్వాది కర్మ ఫలము అంటే దేహము హేతువు ఫలము ఇప్పుడు ఏమండి హేతువు నుంచి ఫలం పుట్టిందన్నారు కదా ఈ హేతువు ఎక్కడి నుంచి పుట్టింది అంటే ఫలం నుంచి పుట్టింది అదేమిటండి హేతువు నుంచి ఫలం పుట్టిందని చెప్పి మళ్ళీ ఈ హేతు ఫలం నుంచి పుట్టిందంటున్నారే అంటే ఈ ఫలం కాదయా మరో ఫలం మరో ఫలం ఈ ఫలం కాదు ఓకే పనులండి నేను చాలా బుద్ధిమంతులు ఆ ఫలం ఎక్కడి నుంచి పుట్టింది హేతువు నుంచి ఇప్పుడే మళ్ళీ ఫలం నుంచి హేతువు పుట్టిందని చెప్పో మళ్ళీ ఫలం మళ్ళీ ఎలా ఆ హేతు ఈ హేతు కాదో మరో హేతువు ఓకే మొట్టమొదటి హేతు ఏమిటో చెప్పండి అంటే అనాది హేతువు ఆదిలేని హేతువు ఫలము మాట ఏమిటి ఆదిలేని ఫలము ఇప్పుడు చూడండి ఆదిలేని ఫలము నుండి హేతువు పుట్టదు ఆదిలేని హేతువు నుండి ఫలము పుట్టదు ఏమండి ఎందుకో తెలుసిన ఎస్సీ నవిద్యతే దేనికి ఆది లేదో దానికి పుట్టుక ఉండదు తస్య ఆది నవిద్యతే దానికి ఆది ఉండదు దేనికి ఆది లేదో దానికి ఆది ఉండదు అంటే అర్థం ఏంటో తెలుసిన దేనికి ఆది అంటే పుట్టుక ఉండదో అది ఇంకో రకంగా పుట్టదు అని ఏదో నాకే కన్ఫ్యూజంగా ఉంది చూద్దాం భాష్యకారులు భాష్యకారులు అనుగ్రహిస్తే కానీ ఆ శ్లోకం నుంచి మనం బయటపడ్డాము హేతుఫల అనాదిత్వమ్యుపగచ్చతా బలాత్ హేతుఫల అజన్మైవా అభ్యుపగతం సార్ కొంచెం ఊపిరిపట్టండి ఊపిపట్టాలి ఎందుకంటే చాలంగా చెప్తున్నాను అనుకోరాదు అలా అనుకుంటే పాయింట్ మిస్ అయిపోతాను ఇప్పుడు ఈ ఫలం పుట్టింది ఎక్కడి నుంచి హేతువు నుంచి పుట్టింది ఈ హేతు ఎక్కడి నుంచి పుట్టింది ఫలం నుంచి పుట్టింది అరే అంటే కాదు ఇంకో ఫలం ఓకే ఇంకో ఫలం నుంచి పుట్టింది ఓకే లెటర్ టేక్ ఇట్ ఇంకో ఫలం నుంచి పుట్టింది ఆ ఫలం ఎక్కడి నుంచి పుట్టింది ఇంకో హేతువు నుంచి పుట్టింది మొట్టమొదటి హేతు ఎక్కడి నుంచి పుట్టింది అది పుట్టలేదు అనాది బిగినింగ్ లెస్ అనాది మొట్టమొదటి ఫలం ఏమిటి అనాది సో నువ్వెప్పుడైతే హేతుఫలములు అనాది అన్నావో హేతుఫలములు అనే వాటికి పుట్టుక లేదని నీవు తప్పనిసరిగా అంగీకరించినట్లే అయినది అంతే కదండి ఇప్పుడు వాడు సగం మన పార్టీలో చేరేశాడు సగం చేరేశాడు ఇంకో సగమే చేరాలి సగం చేరేశాడో లేదా ఇప్పుడు మనం ఏమంటున్నాము అజాతి అంటున్నాం వాడేమన్నాడు హేతు నుంచి ఫలం పుట్టింది హేతు ఎక్కడి నుంచి పుట్టింది ఫలం నుంచి పుట్టింది అదల్లాగా ఈ అన్యోన్యాశ్రయం అంటే అన్యోన్యాశ్రయమేం కాదు బిగినింగ్ లెస్ అని ఆది అన్నాడు అని అర్థం ఏమిటి ఆ హేతు పుట్టలేదు కదా ఆ ఫలం పుట్టలేదు కదా అంటే వీడు మన మన పార్టీలో చేరంటారా లేదంటారా ఇప్పుడు ఈ పార్టీ విలీనమైందా లేదా మీరు చెప్పండి విలీనమైంది ఇంకా ఏదో కొంచెం పెట్టుసరి ఉన్నమాట వాస్తవమే కాదు విలీనమైందా లేదా చూడండి ఇప్పుడు వాక్యం హేతువు అనాది బిగినింగ్ లెస్ అని ఫలము అనాది బిగినింగ్ లెస్ అని నువ్వు ఒప్పుకున్నావా లేదా అభ్యుపగచ్చతాత్వ రెండు అనాది బిగినింగ్ లెస్ అని ఒప్పుకున్న నువ్వు ఆ రెండింటికి పుట్టుకలేదని ఒప్పుకున్నట్టే అయిందో అయ్యి బలాత్ అంటే నెససరీ తప్పనిసరిగా అంటే నేను ఒప్పుకోను ఒప్పుకోను హేతువు పుట్టింది ఫలం పుట్టింది హేతువు పుట్టింది ఫలం పుట్టింది హేతు పుట్టింది ఫలం పుట్టింది హేతు బిగినింగ్ లెస్ ఫలం బిగినింగ్ లెస్ అరేస్ దొరికిపోయాడు బిగినింగ్ లెస్ అన్నాడంటే పుట్టలేదు ఫలము పుట్టలేదు అన్నాడు కదండి లేకపోతే నువ్వు ఆ చక్రంలో పడిపోతావు కదా చక్రంలో పడిపోతున్నామే దాని నుంచి ఎలా బయటపడ్డామా అని ఆలోచించి వీడు వెనక్కి వెళ్ళాడు ఇంకా వెనక్కి వెళ్ళి ఎక్కడ దాకా వెళ్తావరా అంటే హేతువు పుట్టలేదు ఫలము పుట్టలేదు అని చెప్పి దాకా వెళ్ళాడు అంటే పెట్టుసరి చేసి చేసి చేసి అజాతవాదంలో పడ్డాడు వచ్చి మేమంటున్నది హేతువు పుట్టలేదు ఫలము పుట్టలేదు అని అర్థమైందా మీకు పాయింట్ ఇప్పుడు శ్లోకాలు అవుతాం కథం అది ఎట్లు అంటే ఇక్కడ అజాతవాదం యొక్క తాత్పర్యం ఏంటంటే ఇప్పుడు మీరు స్వప్నం చూశారు అర్థం కథం అది అది వ్యాఖ్యానం చేసేయటం తేలికే దాన్ని అన్వయించుకుంటూ ఉండాలిగా ఎప్పటికప్పుడు తత్వానికి మీరు స్వప్నం చూశారు స్వప్నంలో ఏనుగును చూశారు ఏమండి స్వప్నంలో ఏనుగు పుట్టిందంటారా కనపడిందంటారా కనపడిందనాలి పుట్టిందనకూడదు ఊరిగా కనపడదల్లా పుట్టింది పుట్టిందంత సందర్భంగా ఉండదు అంటే మనుషుల నర నరాల్లో పట్టేసి పుట్టింది అనే అలా పట్టేసి ఉంటుంది పుట్టాను ఎప్పుడైతే పుట్టానో ఉన్నాడో కులం మతం వర్గం వర్ణం లింగము ప్రాంతం భాష ఎన్ని భేదాలు వచ్చేసాయి చూడండి ఆ సత్త అవడానికే ఒకే సత్త ఆ సత్త ఎందు ఎన్ని ముక్కలు చేసుకుంటాడు చూడండి కాబట్టి అది ఆ సంస్కారము అంత హానికరమైన సంస్కారం వీడిని ఎక్కడా విశ్రాంతిగా ఉండలేదు విశ్రాంతిగా ఉండే ఛాన్సే లేదు ఎందుకంటే పుట్టాను అనే ఆ మౌలిక సంస్కారం ఎప్పుడైతే ఆరంభంలో ఉందో దాన్ని బట్టి అలా వృక్షము శాఖోపశాఖలుగా విస్తరించేసినట్టుగా పుట్టాను అనే ఒక్క మాట నుంచి కులం వర్గం ప్రాంతం వర్ణం లింగం ఎట్సెట్రా ఎట్సెట్రా గోత్రం నక్షత్రం రాశి మైద్రా ఇవన్నీ విస్తరించేస్తున్నా మహామహా విస్తారం అయిపోతుంది నేను మొన్న అక్కడ చోటల్లో కారులో కూర్చొని ఉన్న కూర్చుంటే ఓ అమ్మగారు ఎవడో స్వామీజీ అంటే వినపడింది అక్కడికి స్వామిజీ అన్నారు ఎవరోలో స్వామీజీ వచ్చిండేయడమే ఏదో మాట్లాడితే ఆ స్వామీజీ అనే మాట ఎక్కడ స్వామీజీ అని అడిగింది అడిగితే అక్కడ కారులో కూర్చున్నారు కారులో అంటే ఎండ అందుకోసం కారులో కూర్చున్నాను అండి ఎండ ఎంత ఎండ మధ్యాహ్నం రెండు గంటలకు కాకినాడలో పెద్ద ఎండ కూర్చుంటే ఆమె స్వామీజీ స్వామీజీతో వెతుక్కుంటూ వచ్చింది నేనేనమ్మా నేను సివిల్ డ్రెస్లో ఏదో కార్టీ తొక్కా ఒకటి వేసాను స్వామీజీ అని తెలియదు అలాంటి తొక్కా ఒకటి వేసా వేసి కారులో కూర్చున్నా కారులో కూర్చుంటానంటే ఇంకా మీరు నేను స్వామీజీ అని మీరు గుర్తుపట్టలేరు సో నేనైనా స్వామీజీ అని అప్పుడు కొంచెం దగ్గరికి వచ్చి ఇలా కిటికీలోని వీడు స్వామీజీ అని ఆవిడ ఇదేనో పక్కనే కలసా కండుగా ఉంది ఆమె అడిగింది నా పేరు సరస్వతీదేవి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరూ సుఖంగా చిన్నపిల్లలు మూడేళ్ళు ఐదేళ్ళు వాళ్ళు భవిష్యత్తు సుఖంగా ఉంటుందని ఆ ఉదమ్మ చాలా సుఖంగా ఉంటుంది మీ ఇద్దరు పిల్లలు హ్యాపీగా ఉంటారు అందులో మీ పేరు కూడా వినగానే మహానందం కలిగింది సరస్వతీదేవి సో శ్రీ పంచమి అవి ఉన్న సమయం మీరు ఏం చేస్తారంటే ఆ పరమేశ్వరుణ్ణి చక్కగా స్మరిస్తూ ఉండండి రామనామాన్ని స్మరిస్తూ ఉండండి మీ ఇద్దరు పిల్లలు సుఖంగా ఉంటారు అని చెప్పాను అంటే అది కాకుండా ఇంకా నా రాశి అది ఏమీ తెలియకుండానే ఎలా చెప్పేశారు అమ్మా నాకు అన్ని రాశులు తెలిసిపోయాయి నాకు అది తెలిసిపోయాయి మీ ఇద్దరు పిల్లలు హాయిగా ఉంటారు మాకు ఇద్దరు కూడా తెలిసిపోయిందా తెలిసిపోయిందమ్మా మీరేగా చెప్పారు అదే తెలిసిపోయింది అమ్మో మీరెంతటి మహాత్ములో అంటే ఆవిడ అంటే నేను అన్నాను మీకేమీ విశ మీరేమీ చింత చేయద్దు మీరు చేస్తున్న పని మాత్రం శ్రద్ధగా చేయండి ఆఫీస్లో పనిచేస్తున్నారు శ్రద్ధగా చేయండి అసత్య చాలా దరిద్రాపులకు రానివ్వకండి మీ పని మీరు డ్యూటీని చక్కగా చేసుకోండి మీ పిల్లలకు మంచి సంస్కారాలను ఇవ్వండి వాళ్ళు భవిష్యత్తు జీవితం అంటే సుఖం దుఃఖం రెండూ ఉంటాయి వాళ్ళ భవిష్యత్తు తప్పనిసరిగా బాగుంటుంది సుఖ దుఃఖాలు రెండూ ఉంటాయి వాటి వాటిని వాళ్ళు జాగ్రత్తగా ఎదుర్కోగలుగుతారు మీరు కూడా ఆ చేయండి అని చెప్తే వాడు మహానందపడి వెళ్ళింది మళ్ళీ నేను ఆ పని పూర్తి చేసుకుని వచ్చేస్తుంటే ఇంకోసారి వచ్చే దండం పెట్టి నన్ను సరస్వతీదేవి మీరు ఆశీర్వం అలాగే అన్నమాట అంటే అంటే నేను పుట్టాను అనే దాని నుంచి ఆ సంస్కారం ఎంత బలంగా ఉంటుందో చూడండి ఆమె పాండిత్య ప్రసక్తి కాదు ఒక అమాయకత్వం అంతే కాబట్టి సో నేను పుట్టాను అనే సంస్కారం నుండి ఇన్ని సమస్యలు కాబట్టి స్వప్నంలో గజము కనబడింది కుట్టలేదు స్వప్న గిజము అయితే ఏమిటి స్వప్న గిజం అది వట్ ఇట్ గిజము ఉంటే శబ్దనామము రూపమే అది వాస్తవానికి చేతన తెలివి తెలివియే అంటే స్వప్న చేతన స్వప్నకాలీన చేతనయే స్వప్నకాలు స్వప్న గజంలా భాషించింది తర్వాత స్వప్న గజము కూడా ఒక దేశమునందు ఉంటుంది ఆ దేశమేమిటి ఆ స్వప్నకాల మందరి చేతనయే ఆ దేశంలాగా భాషించింది ఆ గజం ఇటు నడుస్తోంది అంటే దానికి కాలం ఉండాలి కదా నడకంటే మూమెంట్ మూమెంట్కి టైం ఉంటుంది కాలం ఉండాలి బట్ ఆ కాలం మాట ఏమిటి అది కూడా స్వప్నకాలీన చేతనయే కాలము కాబట్టి దేశము కాలము వస్తువు అంటే గజము ఈ మూడు కూడా ఒకే చేతన దేశముగా కాలముగా వస్తువుగా భాషించింది అక్కడ ఆ గజం కానీ ఇతర వస్తువులు కానీ ఆ వస్తువులన్నీ ఉన్నటువంటి దేశం కానీ ఆ వస్తువులన్నీ కదులాడుతున్న కాలము కానీ ఆ స్వప్నచేతన కంటే భిన్నముగా లేదు స్వప్న చేతనకే తెలుగులో ఇంకో పదం ఏమిటంటే స్వప్న దృష్టి స్వప్నంలో చూపేది కలదు ఆ చూపే ఆ దృష్టియే చూపంటే ఎరుక తెలివి కలతో చూడమని కాదు స్వప్నంలో కళ్ళు ఉండవు ఉండవు కదా కాబట్టి ఆ స్వప్నకాలీనమైన ఎరుక తెలివి చేతన అది ఏ దేశము అది ఏ కాలము అది ఏ వస్తువు అంటే అది ఎలా అయింది స్వప్నకాలీన ఇప్పుడు సినిమా తెరయే అది ఎలా అయింది అక్కడ ఆ ఫిల్మ్ యొక్క కదలిక అనేది ఒకటి ఉంది ఆ ఫిలిం కదులుతుండబట్టి ఆ కదలికని బట్టి ఆ సినిమా తెరయే ఏనుగ్గా ఆ దేశంగా ఆ కాలంగా భాషించింది అని చెప్తారు కదా అదేవిధంగా మనస్సు యొక్క స్పందన మనస్సు ఇలా స్పందిస్తూ ఉంటే ఆ స్పందనని బట్టి ఆ తెలివియే స్వప్న చేతనయే గజముగా ఆ గజ దేశము గజ కాలముగా భాషించింది కాబట్టి అక్కడ దేశకాల వస్తువు ఇన్ని లేవు ఉన్నది ఎరుక తెలివి మాత్రమే ఇది స్వప్నం జాగ్రత్తలోకి రండి జాగ్రత్తలో ఏముంది సరిగ్గా అంతే ఉంది జాగ్రత్త చేతన ఆ చేతనలో దేశకాల వస్తువులు భాషిస్తూ ఉన్నాయి నిద్రలోకి వెళ్ళండి అక్కడే ఉంది అదే చేతన నిద్రా చేతన ఉన్నది ఆ చేతనలో ఏవి లేకపోవట దేశ అభావము కాల అభావము వస్తు అభావము భాషిస్తూ నిద్రలో నిద్ర పట్టాక మీరు ఎక్కడున్నారో తెలిసిందా లేదు దేశం తెలియలేదు దేశము లేదు కాలము లేదు వస్తువులు లేదు ఈ అభావం అంతా కూడా బాధి భాషిస్తుంది కాబట్టి పుట్టడాలు లేవు గిట్టడాలు లేవు ఉన్నది ఒకటే అదే యరుక అదే తెలివి ఆ తెలివియే మనస్సు యొక్క స్పందన కారణంగా మనస్సుకే స్పందన అని పేరు మనస్సు యొక్క స్పందన అని అన్న రాహువు యొక్క శిరస్సు అన్నట్టు రాహువే శిరస్సు శిరస్సే రాహు అన్నట్టుగా ఆ స్పందనకే మనస్సుని గారు మనస్సుకే స్పందనని గారు ఆ తెలివియే ఈ స్పందన కారణంగా ఇన్ని రకాలుగా భాషిస్తుంది కాబట్టి ఉన్నది తెలివి ఉన్నది తెలివి ఉన్నది తెలివి ఇంక వేరే ఏదీ లేదు భూతకాలం మీరు అనుకున్న దాంట్లో తెలివియే ఉంది వర్తమాన కాలంలో తెలివియే ఉంది భవిష్యత్తులో చైతన్యమే ఉన్నది వేరే ఏమీ లేదు అదే మీ స్వరూపం ఇందులో లేదు గెచ్చడం ఇది సందేహం అదే అజాతవాదం యొక్క ప్రాక్టికల్ ఇంప్లికేషన్ అని మీకు వివరించి చెప్పారు సో దాట్ ఏమిటి ఈ చర్చ ఏమిటో మీకు తెలియడం కోసం ఆత్మ తప్ప ఇంకా లేదు సరే ఈ శ్లోకం చాలా ఇంట్రెస్టింగ్ శ్లోకం అంటే మామూలుగా లోకంలో అందరూ మిస్ అయిపోయి దాన్ని ఆయన మిస్ కాకుండా పట్టుకుంటారు ఎంత అద్భుతమైన పాయింట్ చెప్పారో చూడండి హేతువు ఫలము హేతువు నుండి హేతువు ఫలం నుండి ఫలము హేతువు నుండి పుట్టింది హేతువు ఫలం నుండి పుట్టింది ఫలము హేతువు నుండి పుట్టింది హేతువు ఫలం నుండి పుట్టింది అలా ఎక్కడదాకా వెళ్తాము ఎక్కడదాకా వెళ్తామంటే పుట్టుకనేది లేనిదాకా వెళ్తాను హేతువు పుట్టలేదు ఫలము పుట్టలేదు దాకా వెళ్ళిపోతాను మరి బుద్ధిమంతుడే మీరు వచ్చేశాడు మన పార్టీలోకి వచ్చేశాడు అదే కరెక్టు లేకపోతే ఈ చిన్న చిన్న ఈ అతి పిల్లకల్లాగా ఈ పార్టీలు అనేవి అనవసరండి నేషనల్ పార్టీలో కలిసిపోయి ఉండాలి నువ్వు పని పార్టీ లేకపోతే ప్రతి ఓ పార్టీ అడుగు వేరింటి కాపురం పెట్టినట్టుగా అనవసరం ఇదంతా కాబట్టి ఫైనల్గా వచ్చి వీడు అజాతవాదంలో పడ్డాడు నువ్వు వాడికి ఆ తెలియదు ఆయన పాయింట్అవుట్ చూసిన అదే తమ్ముడు నువ్వు వచ్చి నా వాదంలోకే వచ్చావు కథం అది అనాదే ఆదిరహితాత్ ఫలాత్ హేతు ఆ వాక్యం చూడండి అనాదే ఫలాత్ హేతు నాయతే వీడు ఏమని చెప్పాడు ఫలము నుండి హేతువు పుట్టిందని చెప్పాడు కదా ఫలము నుండి హేతు పుట్టింది కదా ఫలం అంటే దేహము హేతు అంటే కర్మ ఫలము నుండి హేతువు పుట్టుందని చెప్పాడు కదా చూడు ఫలముకు ఆది ఉందా వెరీ ఆది లేదు ఆదిలేని ఫలము నుండి హేతువు పుట్టదు ఆదిలేని ఫలము నుండి హేతువు పుట్టదు అంటే అనాది అయిన ఫలము నుండి హేతువు పుట్టదు ఎందుకంటే వీడు ఏమని చెప్తున్నాడంటే అనాదిగా ఓ ఫలం ఉంది దాని నుంచి హేతువు పుట్టిందని చెప్పాడు కదా ఆ హేతువు నుంచి మళ్ళీ ఫలం పుట్టింది మళ్ళీ అలా చెప్పుకుంటూ వచ్చేది కదా ఆ అనాది ఫలం నుంచి హేతువుతారు ఎందువల్ల అది వివరిస్తున్నారు నహీ అనుత్పన్నాత్ అజాత్ అనాదే ఫలాత్ హేతోర్జన్మ ఇష్యతేవ ఇప్పుడు నువ్వు చెప్పు ఫలము నుంచి హేతువు పుడుతుంది అంటున్నావు కదా నువ్వు ఫలము అంటే దేహము దేహము నుంచి కర్మ పుడుతుంది అని కదా మరి చెప్పేది ఫలము నుండి హేతు పుడుతుందంటే అంటే నీ అభిప్రాయం ఏమిటి ఒక అనొక దేహం ఉన్నది ఆ దేహము ఎప్పుడు పుట్టక ఎరగదు పుట్టలేదది పుట్టడం అంటూ ఏమిటో ఎరగని దేహం అనేది ఒకటి ఉంది అటువంటి దేహం నుంచి కర్మ పుట్టింది అని నీ అభిప్రాయం అదే నీ అభిప్రాయం కాదు అంటే ఏమైపోతుందనమాట ఈ దేహాలన్నీ కాకుండా ఒక ఒక ఒక స్పెషల్ దేహం ఒకటి ఉందని మీడు లెక్క వేయాలి ఒక స్పెషల్ దేహం ఒకటి ఉంది ఏమిటి ఆ స్పెషల్ దేహం యొక్క స్పెషాలిటీ ఏమిటంటే అది ఎప్పుడూ పుట్టలేదు అలాంటి దేహం ఒకటి ఉంది ఉండింది ఎప్పుడో దాని నుంచి హేతువు పుట్టింది ఆ హేతువు నుంచి బలం బలం నుంచి హేతువు హేతు ఇక్కడ దాకా వచ్చింది అదే అలా చెప్తున్నారా మీరు మీ సిద్ధాంతం అదే అదే మేము అలా అనుకోలేదు అదే నువ్వు అలా చెప్పట్లేదు కదా కాబట్టి అలాంటి స్పెషల్ దేహం ఏం లేదు కదా ఎప్పుడూ పుట్టని స్పెషల్ దేహం ఏం లేదు కదా కాబట్టి మరి అనాది దేహం నుంచి హేతు పుట్టిందని ఎలా చెప్తాము అలాంటి స్పెషల్ దేహాన్ని నువ్వు ఒప్పుకొట్టలేదు కదా ఓకే తర్వాత ఫలం చాపి స్వభావత సో ఒకనొక అనాది హేతు ఉంది ఆ అనాది నుండి ఫలము పుట్టింది అంటే అనాది హేతు అంటే కర్మ కదా అంటే ఒకనొక కర్మ ఉంది ఆ కర్మ చేసిన కర్మ కాదది చేసిన కర్మ అంటే దేహం నుంచి పుట్టిందని అర్థం వల్ల అది చేసిన కర్మ కాదు మానవుల కర్మ చేయబడి పేరు కర్మ చేయబడిందంటే మళ్ళీ దేహ ఉండి చేసింది అవ్వాలి అంటే దేహం నుంచి పుట్టింది అవ్వాలి కానీ అనాది కర్మది దానికి బిగినింగ్ లెస్లే కర్మది అంటే అది చేసిన కర్మ కాదు అలాంటి కర్మ ఒకటి ఉంది అది చేసింది కాదు అది ఆ కర్మ నుంచి దేహం అలా అదే మీ సిద్ధాంతం అలాంటి కర్మ ఏమైనా ఉంటుందో అసలు అలాంటి కర్మ ఉంటుందని వాళ్ళు చెప్పట్లేదు కూడా కాబట్టి ఏమంటే మీరు అర్థమైందా ఈ సమాచారం కాబట్టి అది కూడా అంగీకారం కాదు ఫలంచా ఆదిరహితాద్ అనాదేర్హేతో అజాత్ స్వభావత ఏవా నిర్నిమిత్తం జాయతే ఇది నాభ్యుపగమ్యతే మళ్ళీ చెప్తా చూడండి అలా వెనక్కి వెళగా వెలగా వెళగా వెలగా ఓ కర్మ దగ్గర తేరతాం మనం అది ఎటువంటి కర్మో తెలిసినా అది ఎప్పుడూ పుట్టింది కాదది అది పుట్టలేదది అజము ఆ అజమైనటువంటి కర్మ నుండి పుట్టుకనేది లేనటువంటి ఒక కర్మ నుండి ఏమండి ఈ దేహం పుట్టింది ఫలం పుట్టింది ఎందుకు పుట్టింది ఏ హేతువు లేకుండా ఏ నిమిత్తము లేకుండా పుట్టేసింది నిమిత్తం ఒకటి ఉండాలి కదా దేశము కాలము ఇలాంటి నిమిత్తాలు ఇవ్వబెట్టుకుని దేహం నుంచి కర్మ కర్మ నుంచి దేహము పుట్టుతున్నాయంటున్నాడు కదా కాబట్టి ఆ ఒరిజినల్ కర్మ ఉందే అది పుట్టనూ లేదు పుట్టలేదు అది పుట్టలేదంటే ఇంక కర్మ ఏమిటండి అది దేహంతో చేసేదాన్ని కర్మ అంటారు కానీ దేహము లేదు పుట్టుక లేదు చేసీదా లేదు ఏమీ లేదు ఓ కర్మ ఉంది అక్కడ ఆ కర్మ నుంచి ఏ కారణం లేకుండా ఏ నిమిత్తం లేకుండా ఏ సంబంధం లేకుండా ఓ దేహం పుట్టేసింది ఇంకా ఆ దేహం నుంచి అలా అలా దాకా తేరే అలా చెప్తున్నావా నువ్వు లేదు అలా కూడా నువ్వు చెప్పటం లేదు తస్మాత్ అనాదిత్వ హేతుఫల అజన్మైవ అభ్యుపగమ్యతే కాబట్టి అనాది హేతువు అనాది ఫలము అని నువ్వు ఎప్పుడైతే అన్నావో నీవు ఈ హేతువునకు ఈ ఫలమునకు జన్మ అనేది లేదని అది నీకు తెలియలేదు కానీ అది అంగీకరించినట్లే అయినది అంతే ఈ ప్రపంచం ఉన్నదే ఈ పుట్టింది ఫలానా కారణంగా పుట్టింది ఫలానా చోటు నుంచి పుట్టింది అంటూ ఇలాగ ఉడికే ఈ పుట్టుట అనే సిద్ధాంతం అది అంగీకారం కాదు ఎందుకంటే ఈ ఒక మాయా విలాస మాయా విలాస తప్ప అక్కడ ఉన్నదేదీ లేదు అక్కడ ఈ ప్రపంచంలో రెండు రకాల పదార్థాలు ఉంటాయని మనం వైకథ్య ప్రకరణలో చూసాం ఏమిటవి ఆభ్యంతరము బాహ్యము అనే రెండు రకాల పదార్థాలు ఉంటాయి సో ఈ బాహ్య పదార్థాలు వితథములే బాహ్యా ఆధ్యాత్మికాశ్చైవ వితథా ఇది సిద్ధ్యతి అంటో ఏదో శ్లోకం ఉంది సో బాహ్య అంటే ఘటము ఘటము యథాతథమా వితథమా వితథము ఎందుకని మట్టి యథాతథము గతము వితకం ఓకే అది బాహ్య ఇక ఆధ్యాత్మికల్లోకి రండి ఆధ్యాత్మికల్లో ఏమంటాడంటే ఈ భావమరిది అన్నది వెరీ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ ఎందుకంటే జీవం కల్పయతే పూర్వం తదో భావాన్ పృథగ్ విధానం బాహ్యాన్ని ఆధ్యాత్మిక అంశ ఇప్పుడు కొడుకు అంటే వీడు భార్య కలిసి కాపురం చేయటం ఏదో కొంత వ్యవస్థ ఉంటుంది ఈ బావమరది ఏముంది వీడు సడన్ గా పుట్టుకొచ్చాడు ఈ బాబు అలాగే గాలివాటుగా పుట్టుకొచ్చాడు ఈ బావమరిది ఈ బావమరది అనేవాడు ఎవడో ఉన్నాడు ఎవడున్నాడో వాడు ఉన్నాడు బావమరుదు అనేవాడు ఎవడో ఉన్నాడు ఈ బావమరది అన్నది ఆధ్యాత్మిక పదార్థం ఇది ఆధ్యాత్మిక పదార్థం అంటే వీడి హృదయంలో వీడు పెట్టుకున్న ఒక భ్రమకి బావమరది అని పేరు ఆ భ్రమతో మీరు జీవితాంతం సతమతం అవుతాడు ఎందుకంటే మరి భ్రమ అంటే మరి దుఃఖమే కాబట్టి ఈ భావమరిది అనే ఆధ్యాత్మిక వస్తువు లేదు ఘటము బాహ్యము నువ్వు అది లేదు ఇదంతా కూడా వ్యతము తర్వాత మీకు ఇంకొకటి చెప్తా చూడండి సినిమా ఎప్పుడుంది సినిమా ఎప్పుడుంది నేను సినిమాకి వెళ్ళాను నిద్రపోయాను అలసిపోయాను రెండు విసి వినిపించుకోకుండా బలాత్కారంగా తీసుకెళ్ళాడు సినిమాలో కూర్చున్నా నిద్రపోయాడు నిద్రపోతుంటే వాళ్ళు లేదు రేలు ఎవరా డబ్బులు ఇచ్చినందుకైనా చూడరాయనని ఎందుకంటే డబ్బులు లెక్క పెట్టి లెక్క పెట్టి ఖర్చు పెట్టేవాళ్ళం అర్ధు రూపాయి ఇంకో బేడ పదనాలు టికెట్ పన్నెండు నాలుగు ఇంకో అనా అలా కలిపి వాడి చేతిలో పెట్టి ఆ టికెట్ తీసుకునేవాళ్ళు కష్టపడి సంపాదించిన టికెట్ దాన్ని కాస్త నిద్రపోవడం నిద్ర రూమ్లో ఎలాగో నిద్రపోయేదే అది వేస్ట్ చేసేస్తున్నాం అనే బాధతోటి లేపేవడు కానీ శరీరం అలసిపోయిందంటే ఎదరా అలా లేచినప్పుడు అలా చూసేవాళ్ళ ఏదో ఉంది మళ్ళీ నడుచుకుంది కాబట్టి ఇప్పుడు ఈ సినిమా అన్నది చిత్తకాలమునందు ఉంటుంది చిత్తదేశమునందు ఉంటుంది బాహ్యము లేదు ఆంతరము లేదు చిత్తదేశమునందు చిత్తకాలమునందు ద్రవ్యము గుణము క్రియ కనపడతాయి ద్రవ్యము అంటే ఒకడు ఉంటాడు వాడు మగవాడు హీరో ఇవన్నీ గుణాలు హీ ఒక ఆమె ఒకడు ఉంటుంది అక్కడ ఆమె ఆ స్త్రీ హీరోయిన్ను వీడు ఆమెను ప్రేమిస్తున్నాడు ఇవన్నీ గుణాలు వీడి ప్రే ప్రేమ ఇలాంటి గుణాలు ఇదిగో వీడు డ్యాన్స్ చేస్తున్నారు ఇది క్రియ అక్కడ ఏది లేదు అంతా హుళక్కి ఉనికి చిత్తకాలంలో చిత్తదేశంలో ద్రవ్య గుణ క్రియలు ఉన్నట్టుగా భాషిస్తుంది అంతే అదంతా కూడా మళ్ళీ విలీనం అయిపోతుంది ఇలా నిద్రపోగానే పోయింది అదంతా మళ్ళీ తెరిచిన వెంటనే మళ్ళీ వచ్చింది కాబట్టి ఆ ప్రజ్ఞాత్మ అంట ఆ ఎరుక అది నా ఆ తెలివియే నా ఆ ప్రజ్ఞయే నా ఆ ప్రజ్ఞాత్మయైన నా ఎందు ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి తప్ప మరేమీ లేదు అయితే ప్రజ్ఞాత్మయందు ఆ భావమరిది అనే ఒక భావము ప్రకాశించింది కదా ఆ భావము ఆ ప్రజ్ఞాత్మకే అతుక్కుంటుందా అతుక్కోదా అతుక్కోదు ఎందుకంటే ఆ ప్రజ్ఞాత్మ ఈ సర్వమును ప్రకాశింపజేసినప్పటికీ అది అసంగంగానే ఉంటుంది నేను గమనించను కాబట్టి ఈ పుట్టడము ఇదేమీ లేదు కేవలము ప్రజ్ఞాత్మ మాత్రమే గలదు ఓం పూర్ణము